శీలసాన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతే గురు పరంపరా యుక్ కర్మ ఫలం త్యక్ శాంతిమాప్నోతి మైష్ిక్ామకారేణ ఫలే సో నిబధ్యతే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం గీతలో కర్మానుష్ఠానానికి సంబంధించి ఇచ్చే ప్రముఖమైన సందేశము అంటే కర్మయోగ సందేశము అంట దాన్ని ఈ శ్లోకం బాగా నిరూపిస్తుంది ఇంతకు ముందు చాలా సార్లు వచ్చింది అయినా కూడా మళ్ళీ ఇంకోసారి ఆ కర్మను చేసే తీరుతనులు బాగా నిరూపిస్తారు ఇక్కడ తర్వాత అన్వయ నిషేధముఖముగా రెండూ కూడా అన్వయముంటే పాజిటివ్గా చెప్పడం నిషేధం ఉంటే నెగిటివ్గా చెప్పడం చెప్పి వస్తువు ఒక్కటే వేరు వేరు చెప్తున్నారు అనుకునేది కాదు ఇప్పుడు శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం కలుగుతుంది శ్రద్ధ వా లభతే జ్ఞానం అదే అన్వయం నిషేధముఖంగా ఎలాగంటే అజ్ఞాశ్రద్ధానశ్చ వినశ్యతి పక్కనే ఉంటుంది ఆ శ్లోకం శ్రద్ధ లేని వాడు నష్టపోతాడు అని అనుకుంటారు అలాగే అంటే రెండు ఒక్కడే చెప్పారు చూడండి రెండింటికి అర్థం ఒకటే అర్థం ఏంటంటే శ్రద్ధ అవసరము చాలా గొప్పది అని అర్థం అలాగే ఇక్కడ కూడా కర్మఫల త్యాగము మోక్షానికి దారితీస్తుంది కర్మఫలాన్ని పట్టుకుందామనే ప్రయత్నం చేస్తే అది బంధాన్ని సంసార బంధాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఈ చర్చ ఎలా ఉంటుందంటే ఏదో ఫిలాసాఫికల్ డిస్కోర్ట్స్ అని అనుకోకూడదు ఫిలోసాఫికల్ అనుకుంటే మనకీనూ ఆ చర్చకి దూరం ఉండిపోతుంది ఏదో ఫిలాసఫీలో అలా చెప్తారు నిత్య జీవితానికి సంబంధించింది కాదు అనే ఒక భ్రాంతి కలిగే అవకాశం ఉండదు ఈ ఫిలసాఫికల్ డిస్కోర్సే సందేహం లేదు కానీ చాలా సూక్ష్మంగా చాలా దగ్గరగా నికటంగా మన జీవితానికి అన్వయించేటువంటి సూత్రాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు ముఖ్యంగా గీతలో ఉన్న రహస్యం ఏమంటే మీకు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా కర్మస్వరూపాన్ని ఇంత అద్భుతంగా నిరూపించినటువంటి గ్రంథం మరొకటి లేదు సరే నిజానికి ఒక ఒక కరెక్ట్గా చెప్పాల్సినట్లయితే మీకు ఉపనిషత్తులలో కూడా ఇంత స్పష్టంగా ఆ కర్మయోగం మీకు బాగా రాదు కేవలం ఉపనిషత్తు చూసినట్లయితే ఉపనిషత్తుల్లో అక్కడక్కడక్కడ చల్లా చెదరుగా ఉంటుంది రోజు వచ్చేది స్థలాల్లో కామ్యకర్మ త్యాగాన్ని దాన్ని కామ్యం పరివర్జయ్యేద్దని విధివాక్యాలు అవి ఉంటాయి కానీ వాటిని అంత సమగ్రంగా ఒక్క చోటకి తీసుకొచ్చి పెట్టి ఉండదు దాంతో చాలా కన్ఫ్యూషన్కి అవకాశం ఉంటుంది లేదా దీని గీత ఏ విధమైన కన్ఫ్యూషన్కి కావులేని విధంగా చాలా అద్భుతంగా ఆ కర్మ యొక్క విషయాన్ని నిరూపిస్తారు తర్వాత గీత యొక్క రహస్యం ఏమిటంటే పట్టుకోవడం గీత కాదు విధులు పెట్టడం గీత త్యాగము గీత యొక్క సాధన నేను పట్టుకుంటాను కర్మఫలాన్ని పట్టుకుంటాను అంటే పట్టుకోవచ్చు తప్పేం లేదు మీరు కర్మఫలాన్ని పట్టుకోవచ్చు మీరు చేసి కర్మ అది మీ ఫలం మీరు పట్టుకుంటా ఉంటే కాదని ఎవంటాడు మీ జుట్టు నేను నా జుట్టు నేను తీసుకుంటానంటే ఎవడొద్దంటాడు ఎవడో వద్దంటు పట్టుకోవచ్చు మీ కర్మ మీ కర్మఫలం మీరు పట్టుకోవచ్చు కానీ కర్మఫలాన్ని పట్టుకునే సందర్భం అది గీతా సందర్భం కాదు అది మామూలుగా కర్మకాండ ఇతర సందర్భాలు గీతా సందర్భం మాత్రం కాదు ఎందుకంటే గీత యొక్క సందర్భం ఏంటంటే త్యాగం ఎందుకంటే పెద్దలు మలయాళస్వామి వారు వాళ్ళు చెప్తూ ఉండేవారు సుఖబ్రహ్మాశ్రమాధిపతి ఆయన కూడా గీతామకరంధాలను తయారు చేశారే ఆయన కూడా చెప్పేవారు ఇది శ్రీరామకృష్ణుల వారు కూడా చెప్పేవారు ఏమనంటే గీత సారం మీకు తెలియాలంటే తాగి తాగి తాగి అని తిరగేసి అంటే మీకు గీత సారని తెలుస్తుంది ఏం చెప్పివాళ్ళు అలాగే రామనామం యొక్క మహిమ తెలియాలంటే రామ అనకూడదు మరానాలని అంటారు చూసారా సరిగ్గా అదే విధంగా గీత యొక్క మహిమ మీకు తెలియాలంటే దాన్ని తిరగేసి మీకు గీత యొక్క మహిమ తెలుస్తుంది తాగి తాగి అంటే త్యాగి యకారాన్ని డ్రాప్ చేసి పలికితే ఆ తాగి వస్తుంది అంటే త్యాగ్ గీత యొక్క సారం ఏమిటంటే త్యాగము దేనిని త్యాగం చేయాలి సో మనిషి జీవితంలో అత్యంత మౌలికమైన అంశం ఏమిటి కర్మ మూడు ఉంటాయని చెప్పిన ముక్కాలి కర్మ భక్తి జ్ఞానము ఈ ముక్కాలి ఈ మూడు కలిస్తే జీవితం సమగ్రం ఇప్పుడు మీరు వేదాన్ని తీసుకున్నారనుకోండి వేదంలో మీకు గీతలో వచ్చేటువంటి సమగ్రమైన అవగాహన మీకు వేదంలో రాదంట పేరిగ ఎందుకంటే వేదలో వేదంలో కర్మ కర్మకాండ చాలా విస్తారంగా ఉంటుంది ఆ తర్వాత కొంత కొద్దిగా ఉపాసనా కాండ ఉంటుంది ఆరణ్యకము అనే పేరుతోటి కొంత ఉపాసనలు ఉంటాయి ఆ తర్వాత ఉపనిషత్తు అనే పేరుతోటి జ్ఞానం ఉంటుంది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా ఉంటాయి ఇంతవరకు కర్మ ఇది ఉపాసన ఇది జ్ఞానము అన్నట్టుగా ఉంటాయి తర్వాత మీకు వైదిక సందర్భం ఎలా ఉంటుందంటే ఈ కర్మ ప్రధానమైన వాళ్ళు హృదయ ఉపనిషత్తులు వల్లిస్తారే తప్పిస్తే దాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం వారు చేయరు కేవలం కర్మ ఉంటారు వాళ్ళ జీవన శైలి ఉంటుంది కాబట్టి ఆ విభాగము అంటే ఆ విడిపోవడము అది చాలా బలంగా ఉంటుంది అక్కడ కాబట్టి ఆ సందర్భంలో ఇంకో ఆ సమగ్రమైన అవగాహన రాదు సరే గీత దగ్గరికి వస్తే శ్రీకృష్ణుడు చేసినటువంటి మహోపకారం ఏమిటంటే శ్రీకృష్ణుడు అంటే అది శ్రీకృష్ణుడు అంటే గీతాకృష్ణుడు అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుడు అంటే ఏవో డ్యాన్స్లు ఇవి అన్నట్టుగా అనుకుంటారు దాంట్లో అంటే ఏమంటారంటే డ్యాన్సు ఇటువంటిది ఒక అబాండనింగ్ అబాండన్మెంట్ డ్యాన్స్ అంటే ఏంటి ఇప్పుడు లోకంలో ఈ డ్యాన్సులు ఎందుకు పాపులర్ అవుతాయి మీరు ఎంత వద్దన్నా డ్యాన్సులు చేసి వాళ్ళు మానరు వాళ్ళు సాయంకాలం అయ్యేప్పటికీ ఏ పబ్బుకోపోయి అక్కడ ఇలా ఇలా డ్యాన్సులు చేస్తారు ఏమిటి ఆ డ్యాన్స్ రకాల సైకాలజీ ఏమిటంటే ఈ అబాంటైన్మెంట్ అంటే వాళ్ళు మనస్సులో భారాన్ని మోసు ఉంటారు సంసారం యొక్క బరువుని మోస్తూ మోస్తుంది బరువు ఫిజికల్గా పోసేదే ఉండదు ఫిజికల్గా సోఫాల్లో కూర్చుంటారు కార్లో కూర్చుంటారు ఎవరిలో మోస్తూ ఉంటారు వీళ్ళని తలకీలో కూర్చుంటే పల్లకీ మోసేవాడు మోసినట్టుగా మోస్తూ ఉంటాడు వీడు తొడుక్కునే వస్త్రాన్ని విస్త్రీ చేసేవాడు వేరే ఉంటాడు వీడు తినే భోజనాన్ని వండివాడు వేరే ఉంటాడు వీళ్ళ పనులన్నీ చేసి పెట్టి వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు చాలా ధనవంతులుగా ఉంటారు కదా కాబట్టి వీళ్ళు బరువు ఏం మొయకలేదని మీరు అనుకుంటారు ఫిజికల్గా బరువు మోయకపోయినా మానసికంగా చాలా భయంకరమైన హిమాలయ పర్వతం అంత బరువు మోస్తూ ఆ బరువు మోసే అలిసిపోతారు సాయంకాలం అయ్యేప్పటికీ ఇచ్చేత్తినట్టు అయిపోతుంది లెట్ ఫర్ వాళ్ళకి నిద్ర పట్టదు వెంటనే నిద్ర పట్టదు కదా నిద్రకోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ వేర్ దే కెన్ కమ్అవుట్ ఆఫ్ ది క్లచెస్ ఆఫ్ ది మైండ్ ఆ మనస్సు యొక్క బంధం నుంచి ఆ పంజా నుంచి తప్పించుకుని కొంతసేపు మనస్సు లేకుండా నిర్మనస్క స్థితిలో ఉంటే కొంత విశ్రాంతి లభిస్తుంది దాన్ని బ్యాండన్మెంట్ అంటారు కాబట్టి ఇలా డ్యాన్స్ ఏదో మ్యూజిక్ పెట్టేసుకుని ఆ మ్యూజిక్ దానికి సపోర్టింగ్గా ఉంటుంది కొంత రిదిక్ మ్యూజిక్ పెట్టేసుకుని మ్యూజిక్ ఒక్కటి కూడా అసలు మనస్సు అబ్యాండన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ దానికి తోడుగా డ్యాన్స్ కూడా పెట్టారనుకోండి మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది అబ్యాండన్మెంట్ దానికి తోడు నిషా ద్రవ్యాలని జత గూడిస్తే అక్కడికి హోల్ పిక్చర్ ఇస్ కంప్లీట్ సో ఆ విధంగా వాళ్ళు పాపం they they deserve our sympathy vallanu manu condemn cheyaseyade em ledhu endukante varu maro gati leka dantlo padukottukopothu untaru vadiki telusu deenivalla haanundani vadiki telusu aa haani em vadiki parava telustundi aa dance aipoyina taruvatha mokkalinapulu mokkalinapulu ivanni vadu anubhavisthadu dance unno ullu honava aitla dance chesthe ade emana aanandam ayi meeru epudemo chusara dance chesthe vallane vaada dance moonu naal chestadu ముందు నిమిషాలు పూర్తయ్యేపటికి ఒళ్ళంతా చెమట్లు తక్కుతూ ఉంటాడు ఆయాసపడుతూ రొక్కుతూ ఉంటాడు వాడు మీ ఆ డ్యాన్స్లో ఏదో అద్భుతంగా ఉందని మీరు అనుకోద్దు ఒళ్ళు హోనం ఆ తర్వాత కొద్ది రోజులకి ఇంక చేయలేకపోతారు ఆ ఈ వచ్చిన బ్రిట్నిష్ పియర్ డ్యాన్స్ చేయలేకపోయింది ప్రపంచం అంతా న్యూస్ కింద చెప్పుకున్నారు అవి సరిగ్గా చేయలేకపోయింది సో ఆ విధంగా దాంట్లో ఏవి సుఖమే ఉండదు చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ అబాండన్మెంట్ కోసం వాళ్ళు వెళ్తారు అంటే ఆ సంసార భారం అంత అంత ఘోరంగా ఉంటుంది ఆ సంసారం యొక్క బరువు కాబట్టి శ్రీకృష్ణుడు ఆ సంసారం బరువుని తగ్గించే ఉపాయం చెప్పాడు త్యాగము అనే సంసారం బరువు అలాగ తగ్గుతుంది ఈ విధమైన మెథడ్స్ వల్ల తగ్గదు సో వట్ ఎవర్ స్ట్రెంగ్త్ వస్తే సంసారం యొక్క బరువు నుంచి బయటపడడం చేతకాక మనిషి సతమతమవుతూ ఉంటాడు వీళ్ళు కర్మ వైదిక వాంగ్మూలంలోకి వెళ్ళినప్పుడు కూడా దాని నుంచి స్థానాన్ని తీసుకుని జీవితానికి అన్వయించి సంసార భారాన్ని తగ్గించుకోవటానికి వాడు మహాబుద్ధిశాలు అయ్యి కాబట్టి ఆ త్రయీ ధర్మాన్ని జ్ఞానము కర్మ భక్తి మూడింటిని సమన్వయం చేసి సింథసైజ్ చేసి దాన్ని మనకి గీతాచార్యుడు శ్రీకృష్ణుడు మనకు అందజేస్తాడు అది ఆ విధంగా కర్మతో మొదలు పెడతాడు ఎందుకంటే మనిషి యొక్క సారము కర్మతో ఆరంభమవుతుంది మనిషి యొక్క జీవితం కర్మతో ఆరంభమవుతుంది కర్మ అది బహిరంగం తర్వాత అంతరంగంలోకి వెళ్తాం స్లోగా భక్తి జ్ఞానం మూడు లెవెల్స్ కాబట్టి దేహము మనస్సు ఆత్మ మూడు లెవెల్స్ కాబట్టి కర్మ లెవెల్తో బిగించేస్తే మనం హైయెస్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం ఊరికి ముందే హయ్యస్ట్ లెవెల్ అని మొదలు పెడితే ఇది ఇది ఉండదు అటు అది ఉండదు అలా అయిపోతుంది కాబట్టి అన్నప్రాసం నాడే అవకాయ అన్నం పెట్టరు కదా పిల్లవాడికి కాబట్టి కర్మయోగంతో ప్రారంభం చేయాలి ఆ కర్మయోగాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా నిరూపించారు శ్లోకంలో దీనికి అవతారిక భాష్యకారుల అవతారిక చిన్న అవతారిక అందాము కర్మని మానేయాలనే ఆలోచన పెట్టుకోకూడదు కర్మని చెయ్యాలనే ఆలోచనలో ఉండాలి కానీ మానేయాలనే ఆలోచన పెట్టుకోకూడదు నేను చూస్తూ ఉంటాను నా దగ్గరికి వస్తారు వచ్చి స్వామీజీ నేను ఇంక ఉద్యోగం మానేస్తానంటారు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే నేను ఉద్యోగం మానేసి నేను ఏదో నెత్తికెత్తుకున్నానో అది వాళ్ళు కూడా చేసుకోవాలని నా అభిప్రాయం అది అంత సరళం కాదని గ్రహించాలి అందరికీ ఒకటే విధంగా అది వర్కౌట్ కాదు పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం పనికిరాదు సరే కాబట్టి నేను ఏదో ఒక ఆదర్శంగా అనిపిస్తూ ఉంటాను ఉద్యోగం మానేయడానికి నేను ఉద్యోగం మానేయడానికి ఆదర్శం కాకూడదు కాబట్టి నా దగ్గరకు వస్తారు వచ్చి నేను ఉద్యోగం మానేస్తానంటాను నేనంటాను వద్దు అంట నీ ఉద్యోగం మానేయద్దు అంటే బోరు కొడుతుంది ఓకే కమ్ టు ది పాయింట్ బోరు కొడుతుంది కదా నీకు ఉద్యోగం ఇప్పుడు నువ్వు ఉద్యోగం నేను ఎప్పుడు మానేయాలో నేను చెప్తాను అది ఎప్పుడంటే ఆ ఉద్యోగం బోరు కొట్టట్లేదు నేను హ్యాపీగా కంటెంట్మెంట్ తోటి నేను చేయగలుగుతున్నాను అనే స్థితి వచ్చినప్పుడు మానేయాలి దాన్ని అలా మానేయాలి అంతేగాని బోరు కొడుతోంది కాబట్టి మానేయకూడదు కాబట్టి ఆ స్థితి నీకు వచ్చే నువ్వు వెళ్ళా ఉద్యోగం చేయాలి అది ఎలా వస్తుంది వస్తుంది నువ్వు వెళ్ళి రేపటి నుంచి బోరు కొడుతోంది అన్నం మానే ఆ నెగిటివిటీని న్యూట్రలైజ్ చేయం ఇది నేను నా ఉద్యోగం ఇది నా కర్తవ్యం ఇది నేను చేస్తాను దీన్ని కర్మయోగంగా తీర్చిదిద్దుకుని నేను చేస్తాను అని దాన్ని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి బోధని దానితో ప్రవేశపెట్టి దాన్ని ఆ ఉద్యోగాన్ని ఒక సాధన తీర్చిదిద్దు దాన్ని ఒక సాధన చేసేది అది ఒక సాధన మారిపోవాలి వేదాంతం అంటే గంటల తరబడి చదివేది కాదు వేదాంతం అంటే అది ఆచరణలో పెట్టింది చదివేది ఒక గంట చాలు మీరు ఉద్యోగం మానేసి సెలవులు పెట్టేసి రోజుంతో ఆదేశ వేదాంతం చదవడానికి ఇదేమి ఇదేమి ఎన్సెట్ కోచింగ్ కాదు ఇదేమి ఇంటెన్సివ్ కోచింగ్ లాగా అలాగే కాదు ఇది కాబట్టి చేస్తున్న ఉద్యోగం నువ్వు చేయి చేస్తున్న వృత్తి పని చేయి ఎక్కడున్నావో అక్కడు ఉండి ఆ కర్మలోకి ఆ యోగాన్ని ప్రవేశపెట్టి అది కష్టం ముందు అసలు చేసేటువంటి వృత్తిని తాను ప్రేమించడం వాళ్ళు అనిపిస్తున్నాను తను చేసే వృత్తిపై ఎవరికైతే వ్యతిరేక కంటెంట్ ఉంటుందో వాడు జీవితంలో ఓడిపోతుంది వాడు ఏ విధంగానూ లౌకికంగానూ పైకి రాలేదు వైదికంగా శాస్త్రీయంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా పైకి రాలేదు నేను ఆటోలో వెళ్తున్నాను ఆటో డ్రైవరు ఏదో ఈ జీవితం ఎలా నడుపుతున్నావు స్వామీజీ అంటే ఏదో చెప్పాడు నాకు నేనన్నాను అలా ఎప్పుడూ అనుకోకూడదు నువ్వు చేస్తున్నటువంటి వృత్తి చాలా పవిత్రమైన వృత్తి దాని ఎందు నువ్వు ప్రేమభావాన్ని కలిగి ఉండాలి తర్వాత జనుల దగ్గర ఎక్కువ డబ్బు తీసుకోకూడదు నువ్వు న్యాయంగా ఎంత అవసరమో అంతే తీసుకోవాలి మేటర్ ప్రకారమే తీసుకోవాలి అది అయిన తర్వాత నీకు ఏదైనా కష్టం ఉంటే నా అడ్రస్ ఇస్తాను నా దగ్గరికి రా నీకు ఏదైనా నేను సహాయం చేస్తాను అంతే కానీ కంటే ఎక్కువ తీసుకోవడం తప్పది అని ఇలా చెప్తూ ఉంటాను తర్వాత నువ్వు చేస్తున్న పని నేను చేస్తున్న పని కంటే తక్కువది కాదు నేను నేను పాఠం చెప్తాను నువ్వేమో ఆటోలు నడుపుతావు రెండు సమానంగా పవిత్రమైన పనులు అంటే ఎప్పుడూ అటువంటి కించ కించ భావం ఉండకూడదు నా పని చాలా అయోగ్యమైనది అనే భావం ఉండకూడదు యోగ్యమైనటువంటి కర్మనే అనుకోవాలి ప్రతివాడు అలాగే అనుకోవాలి ఇంజనీర్ కూడా అలాగే అనుకోవాలి వంట చేసేవాడు కూడా అలాగే అనుకోవాలి వంట చేయడం అయోగ్యమైన పని అనుకోకూడదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం చేసే కర్మ మనకి పవిత్రము ధర్మవ్యాధుడు మాంసాన్ని అమ్మేవాడు అది పవిత్రమైన కర్మగా భావన చేసి అతను ధర్మవ్యాధోపాఖ్యానంలో అతను ధర్మాన్ని పోషిస్తాడు ఎవరికి పోషిస్తాడు కౌశికుడికి పోషిస్తాడు కౌశికుడి యొక్క వృత్తి ఏమిటి తపస్సు చేసుకోవడం వేదం చదువుకోవడం తపస్సు చేసుకోవడం అది ఆయన వృత్తి ఆయనకి ధర్మ వ్యాధుడు పాఠం చెప్తాడు ధర్మాన్ని పోషి కర్మయోగాన్ని దాన్ని చెప్తాడు కాబట్టి మనం చేసి వృత్తి ఎందు పని ఎందు మనకి పవిత్ర భావన ఉండాలి ఇతర మనం ఇతరుల వృత్తిని చూసి మనం కూడా పవిత్ర భావన కలిగి ఉండాలి మన ఇంటికి పని మనిషి చూడడానికి వస్తుంది అనుకోండి ఆమె పని మనిషి అని సన్మెంటని తక్కువ భావన మనకు ఉండకూడదు భావన ఉంటే అది గీత యొక్క స్పిరిట్కి విరుద్ధం అయిపోతుంది కాబట్టి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ పని మనిషిని అని పిలవాలి ఆటో డ్రైవర్ని కూడా ఏమండి బాగున్నారా అలాగే పిలవాలి వాళ్ళని తక్కువ చూపు చూపు వాళ్ళ డ్రెస్ ఎలా ఉన్నా వాళ్ళ హైజీన్ ఎలా ఉన్నా ఏమండి అని పిలవాలి వాళ్ళకి ఆ నా అని చెప్పాలి వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపించాలి మన ఇంటికి బంధువు వస్తే ఎలా ట్రీట్ చేయాలో పర్మిషన్ కూడా అలాగే ట్రీట్ చేయాలి ఎందుకంటే కర్మ యొక్క మహిమ అటువంటిది వాళ్ళు కర్మ చేసి ఆనెస్ట్ లేబర్ అది ఆనెస్ట్ లేబర్ చేసి ఒకప్పుడు వాళ్ళదే ఆనెస్ట్ లేబర్ ఏమో అనిపిస్తూ ఒకప్పుడు అలా కూడా అనిపిస్తుంది ఎందుకంటే మనం మనం పడ్డ కష్టమేం లేదు మన చేతికి ధనం వచ్చినప్పుడు ఎందుకప్పు మన చేతికి ధనం వచ్చింది ఆనెస్ట్ లేబర్ బెటర్ ఏమో అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కాబే ఎప్పుడు కర్మ విషయంలో తక్కువ చూపు ఉండకూడదు ఎటువంటి కర్మ అయినా పవిత్రమైన కర్మ ఆనెస్ట్ లేబర్ ఈజ్ ఆల్వేజ్ ఈశ్వరారాధనతో సమానమైనది ఇటువంటి ఐడియాస్ అన్ని కర్మ గురించి ఖచ్చితంగా ఉండాలి కర్మని విధులు పెట్టకూడదు యస్మాత్య కర్మని విధులు పెట్టకుండా చేయటానికి మరో హేతువే మనగా అని అర్థం యస్మాత్య యోగిన కర్మ కు సంగత్యత్వాత్మశుద్ధయ్యే రెండుపైన యోగులు అంటే కర్మయోగులు అంటే ఎవరైతే ఈ జీవితంలో పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాలి జీవన్ముక్తులని కావాలి అనుకుంటారో వాళ్ళని యోగులు అంటారు సాధకులు మీరు నేను సాధకులు మనం యోగులు అనబడతాం ఈ యోగులు కర్మ చేస్తారు ఎందుకోసం ఈ కర్మ చేయటం ఒక కారణం ఏమిటంటే ఆత్మశుద్ధయే ఆత్మవిశుద్ధ ఆత్మశుద్ధయే ఆత్మ అంటే అంతఃకరణ శుద్ధి కొరకు కర్మ చేస్తారు ఆ అంతఃకరణ శుద్ధి కొరకు కర్మ చేస్తారు ఒక హేతువు చెప్పారు ఇంకో హేతువు కూడా ఏమిటంటే యుక్త కర్మ ఫలం నైష్ఠికీం శాంతిం ఆప్నోతి ముందు వాడు యుక్తుడై ఉండాలి యుక్తుడై ఉండాలి యుక్తుడికి డిఫినేషన్ ఏమిటంటే ఎవడైతే కర్మని ఈశ్వరానుగ్రహం కోసం చేస్తాడో వాడు యుక్తుడు ఎవడైతే కర్మని ఈశ్వరానుగ్రహం కోసం కాకుండా స్వార్థ సంపాదన కోసం తన యొక్క స్వార్థాన్ని సంపాదించుకోవడం కోసం అంటే ఈగోస్ డిమాండ్స్ ఏవో ఉంటాయి ఈగోస్ గోల్స్ ఏవో ఉంటాయి ఆ గోల్స్ కోసం చేస్తాడో వాడు అయుక్తుడు అని పక్కనే ఉన్నాడు వాడు ఎక్కడో దూరంగా ఉండడు అంటే పాదంలో ఉన్నాడు అయుక్త కామకారేణ మన హృదయంలోనే ఉంటాడు ఇప్పుడు దీన్నే ఓ మహాత్వం అండి అనేవాడు కాకే జీవహోతాహే ఖిలాకే ఈశ్వర హోతాహే అంటుండాలి ఇప్పుడు లడ్డు ఉందనుకోండి అది వాడు తినేస్తే జీవుడు అవుతాడు అది ఎదరవాళ్ళకు పెడితే ఈశ్వరుడు అంత సింపుల్ అది వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు అలా అంటారు అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది అభిప్రాయం సో తది తింటే జీవుడు ఎదరు వాళ్ళకు పెడితే ఈశ్వరుడు అసలు ముందు ఈశ్వరుడు ఎందు అజ్ఞాత అద్భుత భావం ఉండకూడదు నేను ఈ మాత్రం ఇంతకుముందు మీరు చెప్పారు అజ్ఞాత అద్భుత అంటే ఈశ్వరుడు అంటే ఏదో గొప్ప మహిమలు ఎవో ఉంటాయి అద్భుత మనకు అందరివి ఏవో ఉంటాయి అద్భుత అజ్ఞాత తెలియబడ్డాడు ఈ రెండు మీరు ఎప్పుడైతే ఈశ్వరుడికి పెట్టేశారో అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఈశ్వరుడు మీ హృదయంలో ఉన్నా తెలియకుండా ఒక సాధువు ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాడు ఆ గ్రామంలో ఆ వాళ్ళ ఇంటికి భిక్ష గ్రామంలో ప్రతి ఇంటికి భిక్షకు వెళ్ళలేరు మీరు కొన్ని సెలెక్టెడ్ హౌసెస్కి భిక్షకు వెళ్ళగలుగుతారు అంటే వాళ్ళకి మరి సంస్కారం ఉండి వాళ్ళు భిక్ష పెట్టాలి కదా అటువంటి గృహం వెళ్ళాడు వెళ్ళకే అమ్మగారు పచ్చడి ఊపుతున్నారు పచ్చడి అంటే అది ఇవి వేసి దాని మీద ఈ మిరపకాయలో వేసి ఇల్లా ఇల్లా నూలుతారు పచ్చడి నూరుతున్నారు ఒక స్టోన్ స్లాబ్ మీద ఇంకొక స్టోన్ పీస్ తోటి నూలుతున్నారు నూలుతుంటే ఈ నడిగారు ఏమో పులసగా ఉన్నావా బాగుంది నేను మీ ఇంటికి భిక్షకు వచ్చాను అది మామూలుగా అది ఆ రెండు స్వామిజీ సో ఎడీ మీ ఈ నడి అని అడిగాడు నీ భర్తడి అని అడిగితే నా భర్త అడవికి వెళ్ళాడు అని చెప్పింది అడవి అంటే ఆ రోజుల్లో కదా అడవి వెళ్ళాడంటే కట్టెల కోసం వెళ్ళేయడమో అనుకున్నాను ఎందుకు వెళ్ళేయడమ్మా అంటేనో ఆ ఒక స్టోన్ ఒకటి ఉంది చాలా విలువైన స్టోను ఆ స్టోన్ వెతుకుతున్నారు ఈ మధ్య కాలంలో అదొక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు ఆ స్టోన్ వెతకడానికి అడవికి వెళ్ళాడు అని చెప్పింది ఏదో ఒక పర్టికులర్ విలువైన స్టోన్ ఇది ఏదో ఫారస్ ఏదో స్టోన్ అంటే ఆయన అన్నారు అమ్మ ఆ స్టోన్ కోసం అడవికి వెళ్ళాడు అయ్యో నీకు కూడా తెలియలేదా తల్లి నువ్వు పచ్చడి రూపుతో అదే ఆ స్టోన్యా మన పరిస్థితి అలా ఉంటుంది ఈశ్వరుడు కోసం ఎక్కడికి వెళ్ళాడంటే రైలు ఎక్కేడం ఇప్పుడేను యాత్రా స్పెషల్ ఎక్కాడు రైలు ఎక్కాడు ఈశ్వరుడి కోసం వెళ్ళాడు అలా ఉంటుంది మన పరిస్థితి కాబట్టి ఈశ్వరుణ్ణి మన హృదయంలో ఆ శాంతి రూపంగా సాక్షాత్కరించుకోవడం ఈశ్వరుడు శాంతి రూపంగా ఉంటాడు హృదయంలో కల్లోల ఉందనుకోండి వాడే జీవుడు హృదయంలో శాంతి ఉందనుకోండి వాడే ఈశ్వరుడు అంతే జీవుడు ఈశ్వరుడు అలాగే బొమ్మ బొరుసు కల్లోల ఉంటే బొరుసు శాంతి ఉంటే బొమ్మ అక్కడే ఉంటుంది సర్వం అక్కడే ఉంటుంది కాబట్టి యుక్త యుక్త అంటే కర్మ చేస్తాడు అయుక్త కూడా కర్మ చేస్తాడు ప్రతివాడు కర్మ చేస్తాడండి బతికి ఉన్నంతకాలం కర్మ తప్పదు యుక్తుడు కర్మ ఎందుకు చేస్తాడంటే ఎవడైతే అంతఃకరణ శుద్ధి కొరకు ఈశ్వర ప్రీతి కొరకు కర్మ చేస్తాడో వాడు విస్తుంది అయితే ఏమండీ అంతఃకరణ శుద్ధి వేరు ఈశ్వర ప్రీతి వేరునా అంటే నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఈ మాటలు ఈ ఎప్పుడు చెప్పినా అలాగే మధురంగా ఉంటాయి అర్థంలో ముఖం ఎప్పుడు చూసుకున్నా విసు కనిపించదు అర్థంలో ముఖం మీరు ఎన్నిసార్లు చూసుకున్నా విసు కనిపించదు మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే ఆత్మ అటువంటిది ఆత్మ అది సర్వప్రియమైనది వీడు ముఖమునందు ఆత్మభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ముఖం ప్రియమైనాడు ఆ ముఖం పళ్ళు ఊడిపోయి బోసైపోయినా ముడతలు పుడిపోయినా ఏమైపోయినా ప్రియంగానే ఉంటుంది ఎందుకంటే ఆత్మభావం ఉంటుంది కనుక దాంతో రహస్యం ఆత్మ ప్రియ ప్రియ శబ్దానికి ఆత్మానర్థం ఓమే భక్త సమే ప్రియ అని గీత పన్నెండో అధ్యాయంలో ఓమే భక్త సమయ ప్రియ అంటే సమే ఆత్మానర్థం చెప్తారు భాష్యదారు అదేంటండి ప్రియ అంటే ఆత్మ అని చెప్పారంటే అవునా ఈ సృష్టిలో ప్రియ అంటే ఒక్కటే ఉంది అదే ఆత్మ ఇంక రెండోది లేదన్నారు ఎనీవే కాబట్టి ఎన్నిసార్లు ఆ తత్వాన్ని పరిశీలించినా అది అంత మధురంగా ఉంటుంది ఎందుకంటే ఆత్మస్వరూపానికి సంబంధించింది కాబట్టి కాబట్టి కర్మ ఎందుకు చేస్తున్నారు అంటే అంతఃకరణ శుద్ధి కోసం ఇంకెందుకు ఈశ్వర ప్రీతి కోసం రెండో ఒకటే అర్థం వేరైంది కానీ రెండో ఒకటే జ్ఞాని జ్ఞాన మార్గంలో ఉన్నవాడిని అడిగితే అంతఃకరణ శుద్ధి కోసం చేస్తున్నానంటాడు భక్తి అన్నవాడిని అడిగితే అంటే కొంచెం ఇంటలెక్చువల్ పర్సన్ అడిగితే ఆత్మ అంతఃస్కరణ శుద్ధి కోసం చేస్తున్నానంటాడు కొంత ఇమోషనల్ పర్సన్ అని అడిగితే ఈశ్వర ప్రీతి కోసం చేస్తున్నా రెండో ఒకటే అవ్వ పేరే ముసలమ్మ ఒకటే ఈశ్వర ప్రీతియే అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధియే ఈశ్వర ప్రీతి సంసార ప్రీతి కోసం చేయడమే అంతఃకరణంలో ఉండే మాలిన్యం కాబట్టి అంతఃకరణ శుద్ధి కొరకు లేదా ఈశ్వర ప్రీతి కొరకు లేదా రెండు కలిపి కొట్టచ్చు ఏముంది రెండింటి కొరకు అందుకు చేసుకోవచ్చు నష్టమేం లేదు రెండింటి కొరకు కర్మ చేసేవాడిని యుక్త అని అంటారు డిమాండ్స్ ఉంటాయి అహంకారం యొక్క డిమాండ్స్ భోక్తృత్వము చేత ప్రేరితుడై అహంకారం యొక్క డిమాండ్స్ కోసం కర్మ చేసేవాణ్ణి అయుక్త అని ముందు యుక్తుంది చెప్తున్నాడ సాధారణంగా శ్రీకృష్ణుడు ముందు నెగిటివ్ చెప్పిన తర్వాత పాజిటివ్ చెప్తాడు ఆయన అలవాడది అప్పుడప్పుడు ముందు పాజిటివ్ చెప్పి నెగిటివ్ కూడా చెప్తాడు ఇది అలాంటి సందర్భం ముందు యుక్తుడు గురించి చెప్పాడు యుక్తుడు యుక్తుడు అంటే ఎవడు అంతఃకరణ శుద్ధి కోసం కర్మ చేయవాడు కావండి మరి వాడు కర్మను ఎలా చేస్తాడు కర్మఫలం చెప్ప కర్మఫలాన్ని విడిచిపెట్టి చేస్తాడు త్యాగం వచ్చేసింది అప్పుడే ప్రజెంట్ ఫ్యూచర్ రెండు ఉన్నాయి వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇప్పుడు కర్మ కర్మఫలము ఈ రెండింటిలో వర్తమాన కాలంలో ఏ ఉంటుంది కర్మ ఉంటుంది కర్మఫలం ఏ కాలంలో ఉంటుంది భవిష్యత్ కాలంలో ఉంటుంది భవిష్యత్ కాలంలో ఉంటుందంటే అర్థం ఇప్పుడు లేదని అర్థం ఇప్పుడు ఉన్నది కర్మ కర్మ చేస్తున్నాడు కరోతి అన్నాడు కదా కర్మకాలం చెక్వతి కరోతి సో కరోతి పైన చెప్పారు కదా యోగిన కర్మ కు అని చెప్పారు కదా సో కర్మ చేస్తున్నాడు వర్తమాన కాలంలో కర్మ ఉందా చేస్తున్నాడు కర్మఫలం లేనే లేదు భవిష్యత్తులో ఉందంటే ఇప్పుడు లేదని అర్థం అండి లేని కర్మఫలాన్ని త్యాగం చేయడం ఏమిటి ఉన్నది త్యాగం చేస్తారా త్యాగం చేస్తారా లేనిది త్యాగం చేయకూడదు ఉన్నది త్యాగం చేయాలి లేని త్యాగం ఎలా చేస్తారు వీడి చేతిలోకి వచ్చిన దాన్ని త్యాగం చేయాలి అంటే ఒకప్పుడు భవిష్యత్తులో వస్తుందనే అభిప్రాయంతో ఇప్పుడు త్యాగం చేయొచ్చు అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి వసుదేవుడికి కృష్ణుడి యొక్క జన్మ అయినప్పుడు ఒక వెయ్యి గోవుని నేను దానం చేస్తున్నాను అని దానం చేసి ఇదమ్మమా అని త్యాగం కూడా చేస్తాడు జైల్లో కూర్చుని ఉంటాడు వెయ్యి దానం ఎలా చేస్తానంటే ఆయన అభిప్రాయం ఏంటంటే జైల్లోని చెప్పటికైనా విడుదలైనప్పుడు మళ్ళీ తన సంపద తనకు ఈ వెయ్య గోవులు నాకు కావు అని అకౌంట్ వేరే పెట్టేసి వాటిని ఎవరితో ఇచ్చేస్తానన్నమాట ముందు ఇనిషియేటివ్గా చేస్తున్నాడు అలా చేసే సందర్భాలు ఉంటాయి బట్ స్టిల్ ఈ పాయింట్ ఈజ్ కర్మ ఫలం కదా ఇక్కడ త్యాగం చేయాల్సింది క్రమ సంపద బయట ఉన్నదని కాదు కదా కర్మఫలాన్ని త్యాగం చేయ చేయాలంటే అది ఎలా గురుగుతుంది కర్మఫలం లేనే లేదు లేనిదాన్ని ఎలా త్యాగం చేస్తాడు సో ఏమిటి ఇక్కడ అర్థం ఏమిటంటే కర్మఫలం చెక్వా అంటే కర్మఫల ఆసక్తిని చెక్వా చెప్తా కర్మఫలం అయితే లేదు కానీ కర్మ ఫలాసక్తి ఉంది కదా నిండా ఉంది కదా దాన్ని ఉన్నదే అది దాన్ని త్యాగం చేయాలి కర్మ చేసి పద్ధతులు రెండు ఉంటాయి బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు బిజినెస్ ట్రాన్సాక్షన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు మీరు మార్కెట్లోకి సూపర్ మార్కెట్లోకి వెళ్తారు ఈ మధ్యన సూపర్ మార్కెట్లో వచ్చాయి కదా వెళ్తే అక్కడ ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకుని ఒక డ్రెస్ కోడ్ వేసుకుని ఒక యంగ్ లేడీ ఉంటుంది అమ్మాయిలను ఎంప్లాయ్ చేస్తారు ఆ యంగ్ లేడీ మీరు వెళ్ళగానే ముందు మిమ్మల్ని చూసి వీడు కొనేవాడు అనుకుంటే మీతో వస్తుంది నా అమ్మాయి నాలాంటి పోటీగా ముందు కొంచెం కంగారు పడుతుంది వీడు ఏమిటో వీడు ఎలా ఉన్నారు వీడు కొంటాడా మాంటాడా ఈ గడ్డపడి మసిపోయి వీడు అసలు వీడియో పనికొచ్చేవాడని అని అప్పుడప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది అయినా పర్వాలేదు వాళ్ళని గ్రహిస్తారు వీడు కూడా కొంటాడని సో మనతో పాటు వస్తారు మనకేం కావాలంటే అది చూపిస్తారనమాట సో ఆ యజమానుడు కూడా మనకి వాడు సహాయం చేస్తాడు యజమానికి రిప్రజెంటేటివే కదా అక్కడ వాళ్ళు మనకి చాలా కట్టిస్తూ చూపిస్తారు మన ఏదో రీతి అది చూపిస్తారు మనం కావాలి ఇది అని సంచిలో వేసుకోమంటే వాళ్ళే వాళ్లే సంచిలో వేసి పెడతారు తర్వాత దానికి బిల్లు తీస్తారు డబ్బు తీసుకుంటారు బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటారు ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ లో వాళ్ళు కర్టీస్ చూపిస్తారు నవ్వుతారు మీకు వస్తువు చేతికి ప్రేమ తోటిస్తారు మీ సంచీలో పెడతారు ప్యాక్ చేస్తారు గేటు దాకా తీసుకొస్తారు వెళ్ళి రండి ఏం చెప్తారు ట్యాంక్ చెప్తారు నవ్వుతారు ఇన్ని చేస్తారు బిజినెస్ ట్రాన్సాక్షన్ అయితే ఇన్ని చేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల మనస్సులో ఉన్నటువంటి ప్రేరకము ఏమి ఇన్స్పిరేషన్ ఏమిటి ఇన్స్పైరింగ్ ఏదో ఉండాలి కదా కర్మ చేయటానికి అది ఏమిటి అంటే ప్రాఫిట్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఈజ్ ది గైడింగ్ ప్రిన్సిపల్ మీరు పది గ్రాముల ప్యాకెట్ యాభై గ్రాముల ప్యాకెట్ ఇది ఇది రెండు చూసి ఏది సంచిలో వేసుకోవాలని ఆలోచిస్తున్నారనుకోండి వెంటనే అమ్మాయి ఏమంటుందంటే స్వామిజీ యాభై గ్రాముల ప్యాకెట్ వేసుకోండి మీరు మీరు పది గ్రాముల ప్యాకెట్ రెండు రూపాయలైతే యాభై గ్రాములు ప్యాకెట్ ఎంత అవ్వాలి పది రూపాయలు అవ్వాలి కానీ మీరు అది వేసుకుంటే ఎనిమిది రూపాయల మీకు రెండు రూపాయల లాభము అని చెప్తుంది ఇప్పుడు ఆమెకి మనకి రెండు రూపాయల లాభం కలిగించటముందు ప్రేమన లేక తనకి వచ్చే లాభం పావలా బదులు రెండు రూపాయలు రావాలని ప్రీత అంటే గైడింగ్ ప్రిన్సిపల్ ఇస్ ప్రాఫిట్ దీన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్ అని అంటారు ఆ విధంగా ట్రాన్సాక్షన్ చేసి ఇవ్వండి బిజినెస్ మ్యాన్ అని అంటారు అల్లాగా ట్రాన్సాక్షన్స్ చేసేవాడు వాడిని అయుక్త అని అంటారు దీత యొక్క పరిభాషలో యుక్త అని అందరం ఆ పక్కనే పెట్టాడుగా శ్రీకృష్ణుడు విశేషడం కామకారేణ ఇప్పుడు నాకు తెలుసు రెండు కారాలు ఉన్నాయి అహంకారం మమకారం ఇవి వేదాంతుల కారాలు ఇవి పచ్చి కారం ఎండు కారం అని వంట ఉండే వాళ్ళకి కారాలు ఉన్నట్టుగానే ఈ వేదాంతలకు కూడా కారాలు ఏమో కొన్ని ఉంటాయి అహంకారం అవకారాలు ఈ కాలంటే ఇంకో కారం ఒకటి పెట్టాడు కామకారము అంటే ప్రాఫిట్ ఇన్స్పైర్డ్ అని అర్థం కామకా కామ అంటే డిజైర్ డిజైర్ ప్రతి కర్మ ఫల సో బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఎవడైతే కర్మాన్ని చేస్తాడో వాడు అయుక్తుడు అనబడతాడు ఏమండి మీకు నేను పెర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరో వస్తాను వచ్చి పుస్తకం కోసం వస్తాను పుస్తకం ఏం పుస్తకం అది భాగవతం పుస్తకం భాగవతం పుస్తకం నా రావాల్సిన అవసరం లేదు నిజానికి అసలు నా డిగ్రీకి నేను మొట్టమొదటి అసలు ఇది పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే భాగవతం నేను పబ్లిష్ చేసిన వాడిని కాదు పబ్లిష్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు తిరుపతి వాళ్ళు వాళ్ళు పెద్ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటా వాళ్ళు స్టోర్స్ విస్తరించి ఉన్నాయి కానీ ఇంతవరకు వాళ్ళు ఒక్క పుస్తకం అమ్మలేదు వాళ్ళు ఏం ప్రారంభమో అర్థంగా ఒక్క పుస్తకం అమ్మలేదు ఒక ఆయన ఆరు పుస్తకాలకి డబ్బు క్యాల్కులేట్ చేసి డీడీ తీసుకుని వాళ్ళకి పంపించాడు ఆ డీడీ వాళ్ళు పెట్టి కూర్చున్నారు ఆరు మాసాల నుంచి ఆ డీడీ రిటర్న్ చేయరు వాళ్ళు వాడుకోను వాడుకోరు పుస్తకాలు పంపించరు ఆయన నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వస్తే నేను ఆరు పుస్తకాలు కట్టగట్టి ఆయనకిచ్చాను ఇస్తే ఆయన డబ్బులు ఇవ్వబోయారు వద్దులు వెళ్ళి డ్రైవర్ దేవస్థానం వాళ్ళకి ఇచ్చారు కదా అది ఇచ్చినట్టే అవుతుంది వద్దులు ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ చేస్తాను అక్కడ మీరు గమనించండి నేను ట్రాన్సాక్షన్ చేస్తాను నా దగ్గర భాగవతం ముస్లిం వాడికి ఇస్తా ట్రాన్సాక్షన్ వాళ్ళు పోస్ట్లో నన్ను అడుగుతారు నేనేమో కొరియర్లో పంపిస్తా పోస్టాఫీస్కి నా వల్ల కాదు నేను హ్యాండిల్ చేయలేను కొరియర్ వాడు అయితే చెప్పిన మాట వింటాడు నేను జాగ్రత్తగా ప్యాక్ చేసా పది రూపాయలు ఎక్కువ తీసుకున్నా కొరియర్లో పంపిస్తా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా Transactions చేస్తా ఈ ట్రాన్సాక్షన్స్ వెనకాల ఇన్స్పిరేషన్ ఏమిటంటే ఈ పుస్తకంలో ఉన్న విషయం వాళ్ళు చదివి వాళ్ళు కృతార్థులు కావాలి దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఉన్న విషయం చెప్తాను బట్ మీరు కనుక ట్రాన్సాక్షన్ చూస్తే నా ట్రాన్సాక్షన్ ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ ది సేమ్ యాజ్ ఏ బుక్ స్టోర్ కీపర్ చేసే ట్రాన్సాక్షన్ లాగే ఉంటుంది నా ట్రాన్సాక్షన్ కూడా జాగ్రత్తగా భద్రంగా పుస్తకాల సంఖ్యలో పెట్టుకుంటాను ఇంటి నుంచి అటు మోసుకెళ్తాను వాటి నుంచి ఇటు మోసుకొస్తాను వాటిని ఏమో ప్యాకెట్లు చేసుకున్నాం ఎవేవో ఒక తెలుగు బుక్ స్టోర్ వాడో లేకపోతే ఠాగూర్ బుక్ పబ్లిషింగ్ హౌస్ వాడో ఎలా ట్రాన్సాక్షన్ చేస్తాడో నేను కూడా అలాగే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటా అయితే నేను ఒక ప్రికాషన్ తీసుకుంటాను ఏంటంటే ఆ ప్రికాషను ఈ బుక్ ట్రాన్సాక్షన్ యొక్క పర్పస్ ఏంటంటే ఆ బుక్ ఎదరవాడికి అందాలి వాడు దాన్ని ఎందుకు చూపిస్తున్నాడు కనుక లేకపోతే వాడి దగ్గరికి నేను తీసుకువెళ్ళి అడ్వర్టైజ్ వాడు ప్రీతి చూపిస్తున్నాడు కనుక భాగవతం అంటున్నాడు కనుక భాగవతం తప్ప ఇంకేముందండి మరి భాగవతం చదవకపోతే ఇంకేం చదువుతారు ఈ రోజుల్లో ఈ కలికాలం ఏం వేదాలు చదువుతారా బ్రాహ్మణాలు చదువుతారా సంహితలు చదువుతారా ఏం చదువుతారు జనాలు భాగవతం చదువుతారు ఏవో గజేంద్ర మోక్షం అని ఇదనే అదని ఓ నాలుగు శ్లోకాలు చదివితే కూడా మనస్సుకి ఒక ఉల్లాసం కలుగుతుంది భక్తిభావం వహిస్తుంది వాడు కృతార్థుడవుతాడు ఈ ది పెర్సన్ లాంగ్ వే వాడు వచ్చాడు కదా పని వెతుక్కుంటూ వచ్చాడు కదా వాడి శ్రద్ధని చూసి అమ్మ ఏమేమి పుణ్యాత్ముడు రగుడు అని అయ్యా మీకు ఏ పుస్తకం కావాలి ఇది కావాలి ఇది కావాలి ఆయనకి ఆయన హిరణ్యాక్ష వదాలు అడిగినా కూడా అన్నీ తీర్చి ఆయన చేతిలో పెట్టి పైసలు అంటే మీరు పైసల గురించి చెప్పేయకండి పైసలు ఎందుకు మీరు పట్టుకెళ్ళండి అని ప్రేమగా నేను పంపిస్తాను తీసుకునేప్పుడు తీసుకుంటా తీసుకోనని మేము అన్నాం కాబట్టి అది ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్ బట్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ ఆఫ్ దిస్ సేమ్ టైప్ నేను కనుక బిజినెస్ ట్రాన్సాక్షన్ కనుక చేస్తే నేను అయుక్తున్నైపోతా నేను ఎగ్జాంపుల్ ఎందుకు మరో ఎగ్జాంపుల్ దొరక్కీని చెప్పాను సో కాబట్టి ట్రాన్సాక్షన్ ఈ సేమ్ ఎవరో ఒక Transaction is not different... డిఫరెంట్ methodology is same... What is దెన్ డిఫరెన్స్ యుక్త హాకే అయుక్త హాకే దిఫరెన్స్ ఈజ్ ద గైడింగ్ స్పిరిట్ ఈ డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే బిజినెస్ మ్యాన్ ప్రాఫిట్ మోటివ్ తో చేస్తారు దట్ ఈస్ ది గైడింగ్ స్పిరిట్ వెర్ యాజ్ యుక్తుడు ఎలా చేస్తాడు అంటే ఈశ్వర ప్రీత్యర్థం అంతఃకరణ శుద్ధ్యర్థం చేస్తాడు అది యుక్తుడు చేసేటువంటి పరిస్థితి కాబట్టి యుక్త కర్మఫలం తక్వ కర్మఫలాన్ని విడిచిపెట్టేది కర్మఫలాన్ని విడిచిపెట్టడము అంటే ఎక్కడొచ్చిన ఎక్కడ గీతలో టూ డజన్ టైమ్స్ వస్తుంది ఇంకా ఎక్కువే వస్తుంది కర్మఫలాన్ని ఎలా విడిచిపెడతాడు లేదు కదా కర్మఫలం ఉన్నదాన్ని కదా విడిచిపెట్టడం అంటే అదేమి సమస్య కాదు కర్మఫల శబ్దానికి కర్మఫలాసక్తి ఎందు రక్షణ కర్మఫలమునకు దగ్గరగా ఏముంది నాకు కర్మఫలం కావాలి నాకు కర్మఫలం కావాలనే ఆసక్తి అంటే ప్రాఫిట్ మోటివ్ కర్మఫలం అంటే ప్రాఫిట్ అని అర్థం ఆ ప్రాఫిట్ మోటివ్ని విడిచిపెట్టి చేయాలి వెంటనే ప్రశ్న ఏమిటంటే ప్రాఫిట్ మోటివ్ లేకుండా కర్మ ఎలా చేస్తారు అని ప్రశ్న ఈ ప్రశ్న అంత సూపర్ఫిషియల్ ప్రశ్న అదే కానీ మరొకలేదు ప్రాఫిట్ మోటివ్ లేకుండా కర్మ చేయరా తల్లి ప్రాఫిట్ మోటివ్ లేకుండా చేస్తుందా పిల్లవాడికి సేవ ప్రాఫిట్ మోటివ్తో చేస్తుందా ఏం ప్రశ్న ప్రాఫిట్ మోటివ్ లేకుండా కర్మ ఎలా చేస్తారండి అని ఎవడైనా అడిగాడంటే వాడికి బాగా వర్ల్డ్లీనెస్ బాగా వంట పట్టేసిందని అర్థం తల్లి ఎలా చేసుకుంది కర్మ తండ్రి ఎలా చేస్తాడు తండ్రి పోనీ హండ్రెడ్ పర్సెంట్ తల్లిగా కాపాను కొంతైనా ప్రాఫిట్ మోటివ్ లేకుండా చేస్తాడు కదా నైంటీ పర్సెంట్ తండ్రి చేస్తాడు కదా అన్నగారు అన్నగారు ఏదైనా సేవ చేయమని అడిగారు అనుకోండి ప్రాఫిట్ మోటివ్తో చేస్తారా ప్రాఫిట్తో చేస్తారా ప్రాఫిట్ మోటివ్లెస్గా చేయరా మరి కాబట్టి అసలు ఆ ప్రశ్నే తప్పు అలాంటి ప్రశ్న వేయకూడదు ఎయిమ్లెస్గా చేయరు ప్రాఫిట్ మోటివ్లెస్గా చేస్తారు కానీ ఎయిమ్లెస్గా చేయరు ఇప్పుడు ఒక కర్మ తీసుకుని నీల మీద కొడుతున్నాడు ఎందుకు కొడుతున్నారు అంటే కర్మయోగాన్ని చేస్తున్నారు అలా ఉండదు అలా ఉండదు అలా ఉంటుందంటే అది అర్థం వ్యాఖ్యానం అలా ఉండదు కాబట్టి కర్మని ప్రాఫిట్ మోటివ్ లేకుండా చెయ్యొచ్చు చెయ్యాలి కర్మఫలం చెప్పాలి కర్మఫలము నాలుగు రకాలు అంటే మీకు ఒక ఎనాలసిస్ ఇస్తున్నా గమనించండి ఒకటి ప్రత్యక్షం మీరు వంట చేశారనుకోండి దాని ఫలం మీకు వెంటనే కనపడుతూ ఉంటుంది కాఫీ పెట్టారనుకోండి ఆ కాఫీ పెట్టేప్పుడు మీరు అశ్రద్ధగా ఏవో ఆలోచిస్తో ఎవరితో కబుర్లు చెప్తావు లేకపోతే టీవీ చూస్తూ కాఫీ పెట్టారనుకోండి దాని ఫలం దాని ముఖం మీదే ఉంటుంది ప్రేమగా శ్రద్ధగా పెట్టారనుకోండి దాని ఫలం అక్కడికక్కడే ఫలం కనపడుతూ ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష ఫలము ఒకటి ఉంటుంది కర్మకి ప్రత్యక్ష ఫలం మీకు తెలుస్తూ రెండు పరోక్ష ఫలం అంటే అన్ఫోర్సీన్ ఫలం ఉంటుంది మనం ఏవో కర్మలో ఏవో పూజలో మీ చేస్తున్నాం ఈ చేస్తున్న పూజకి మీకు ఫలం ఏమో ఏమొస్తుందో ఎలా వస్తుందో హౌ కెన్ యూ ప్రెడిక్ట్ ఇంకేదో చెప్తారు ఆ ప్రెడిక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రెడిక్షన్ అంటూ ఉండదు ఇంకా ఎలా ప్రోత్సాహం కోసం చెప్తారు స్వర్గం వస్తుందా యజ్ఞం చేయని చెప్తారు వీడు యజ్ఞం చేస్తే స్వర్గం మాట అలాంటి ముందు వీళ్ళు చదువుకున్న వేదం ఒకసారి మళ్ళీ నలిగినట్టు అవుతుంది ఓసారి అదంతా మళ్ళీ గుర్తు చేసుకునే ఆ పద్ధతి అంతా అలవాటు అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ పది మంది రుత్విక్లు వస్తారు ఒక ఎకనామిక్ యాక్టివిటీని మనం ప్రమోట్ చేసినట్టు అవుతుంది వాళ్ళందరికీ కూడా ఆ యజ్ఞం చేసే పద్ధతి అలవాటు అవుతుంది నెంబర్ త్రీ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ప్రేమగా వచ్చి ఒక సామూహికమైన కార్యంలో భాగస్వామ్యాన్ని పంచుకుంటారు ఇన్ని ఇన్ని లౌకికమైన ప్రత్యక్ష ఫలాలు మీకు అక్కడ ఎరకుండా ముఖం మీద కనపడుతూ ఉంటాయి స్వర్గం అనేది పరోక్ష ఫలం అది అన్ఫోర్సింగ్ ఎప్పుడో వస్తుంది పరోక్ష ఫలం రెండవది ఏమండి మూడవది ఇప్పటికే మనకి ఇయ్యబడి ఉన్న ఫలము మనకి ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన కర్మలకి ఫలం ఇప్పటికే మనం అనుభవించేస్తూ మనకి ఇయ్యబడి ఉన్నది ఆ కర్మలు ఏమిటో తెలియదు బట్ ఆ ఫలాన్ని మనం ఇప్పటికే మనం అనుభవిస్తూ ఉన్నాము అంటే స్వీకృత ఫలము రిసీవ్డ్ Result of action. Third. Fourth. Unreceived results of action. That means, if you do that karma, you can't do that. That means, you don't have to pay for this. This is the four days. One, two, three, four. In the four days, the first time, the first time, we have said that the karma is doing. మూడు నాలుగు ఇంతకు ముందు చేసిన కర్మల యొక్క ఫలం అంతే కదా కర్మలు అంటే రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు చేస్తున్నవే ఇంతకు ముందు చేసి భవిష్యత్తులో చేయబోయేవి అలాంటి భవిష్యత్తు మాట ఇప్పుడు చేస్తున్న వాటి ఫలము రెండు రకాలుగా ఉంటుంది ఎలాగా దృష్టఫలము ప్రత్యక్ష ఫలము పరోక్ష ఫలము ఇంతకు ముందు చేసిన వాటి ఫలం రెండు రకాలుగా ఉంటుంది ఎలాగా ఆల్రెడీ రిసీవ్డ్ ఈ పైన రిసీవ్ చేసుకోబోయేవి అని నాలుగు రకాలుగా ఉంటుంది ఆల్రెడీ రిసీవ్డ్ ఏమిటో తెలిసినా నేను భారతీయుడిని పుట్టడం మగవాడినై పుట్టడం లేకపోతే ఆడదాన్నై పుట్టడం ఏదో వివాహం అయింది పిల్లలు పుట్టారు ఇదంతా మరి ఆల్రెడీ రిసీవ్డ్ ఫలం ఏదో వయస్సు వచ్చింది ఒంట్లో బాగులేదు మోకాళ్ళ నొప్పి వచ్చింది గుండె నొప్పి ఇవన్నీ రిసీవ్డ్ ఫలం ఆల్రెడీ రిసీవ్డ్ ఇలాంటివే ఇన్ ఫ్యూచర్ అబౌట్ టు బి రిసీవ్డ్ టు బి ఎక్స్పెక్టెడ్ కావాలండి ఆ ఫలం అంటే భవిష్యత్తులో రాబోయే ఫలం నాలుగు ఫలాలు అయ్యాయి కదా నాలుగు మళ్ళీ గుర్తు చేసుకున్నాను నాలుగులో రెండు మొదటి రెండు ఇప్పుడు చేసుకున్న యాక్షన్స్కి రాబోయే ఫలం తర్వాత రెండు ప్యాస్ట్ లో గతంలో చేసిన కర్మలకి ఫలం ఓకే నాలుగు రకాల ఫలం ఉంటుంది ఎనీ గివెన్ సిచ్యువేషన్ ఈ నాలుగు రకాల ఫలము ఉంటుంది ఇప్పుడు కర్మ ఫలం చెప్తుంటే ఈ నాలుగు రకాల ఫలమును విడిచిపెట్టి అంటే మళ్ళీ వనసగే కర్మఫల ఆసక్తించట్లా అనే అర్థం అంటే ఏ కర్మ మనం చేస్తామో దానికి ప్రత్యక్ష ఫలము లభించినప్పుడు లభించనప్పుడు సమైన చిత్తమును కలిగి ఉండుతా రైట్ కర్మ చేస్తారు దానికి ఫలం వస్తుంది కాఫీ పెడతారు మంచిగా రుచిగా వచ్చింది ఒకప్పుడు కొంచెం తేడా వస్తుంది రెండు సందర్భాల్లోనూ బాగా రుచిగా వచ్చినప్పుడు మీరు పుంగిపోయి రుచి తగ్గినప్పుడు కృంగిపోతే మీరు కర్మ ఫలాసక్తిని విడిచిపెట్టలేదు అని అర్థం కాబట్టి చేసి కర్మను శ్రద్ధగా చేయాలి ఫలం ఏ రూపంగా ఉన్నా మన ఎక్స్పెక్టేషన్స్ నిండా పూర్తిగా ఉన్నా ఒకప్పుడు ఎక్స్పెక్టేషన్ అవసరం తక్కువ మనం ఆ ఫలాన్ని సమచత్వంతో స్వీకరిస్తాము ఇప్పుడు ఎలాగంటే కేటరింగ్ భోజనానికి క్యాటరింగ్ ఇస్తా ఆయన భోజనం చేసి తీసుకొస్తాడు వడ్డిస్తూ ఉంటాడు ఏదో దాంట్లో ఉప్పు మర్చిపోతాడు ఇప్పుడు ఉప్పు మరిచిపోతే మీరు వెళ్ళి వాడి మీదకి ఒక్కొక్క భోజనానికి అరవై రూపాయలు తీసుకుంటున్నాం ఇలాగైనా చేసామని మీరు వెళ్ళి ఆయన మీద రంకెలు వేశారనుకోండి ఆయనకి ఇచ్చి డబ్బు ఇవ్వగడం లాగో తప్పదు ఆయన మీకేం సమాధానం చేయమన్నా మరుపు అప్పుడప్పుడు మరుపులు వస్తూనే ఉంటాయి మీరు అంత కంగారు పడకుండానే ఏదో తర్వాత తిప్పుకోవడం ఎలాగో డబ్బు ఎలాగో ఇవ్వక తప్పదు ఇది దీని అర్థం ఏమిటంటే మనం చేసిన కర్మకి ప్రత్యక్షంగా లభించే ఫలము ఎడల మనము ఆసక్తిని కలిగి ఉన్నాము అని అర్థం ఫలం సక్రమంగానే ఉండాలి ఐఎమ్ నాట్ సేయింగ్ ఇస్ షుడ్ గెట్ స్పాయిల్డ్ బట్ మనం అపేక్ష అయితే చేయగలుగుతాం కానీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన డిజైర్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ మన ఆకాంక్ష ఓన్లీ వన్ ఫ్యాక్టర్ ఈ మన ఆకాంక్షకు తోడుగా ఇంకో డజన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ మధ్యకాలంలో యాడ్ అయిన ఇంకో ఫ్యాక్టర్ ఏమిటంటే ట్రాఫిక్ అదో ఫ్యాక్టర్ ఈ మధ్యనే యాడ్ అయింది లాస్ట్ ఇయర్ లేదు ఈ ఏడాది వచ్చింది అదేంటంటే వాడు ఐడెంటిటీ ఇసు రావాల్సిన బోయిని తొమ్మిదిన్నరకు అలా చేసామంటే ట్రాఫిక్ అండి అంటే ఇంకా మీరు నేను చెప్పేది ఏమీ లేదు కాబట్టి ఏం చెప్తాం ఇవ్వ లక్ష తొంభై ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ప్రత్యక్ష ఫలము ఉన్నప్పుడు కూడా ఆ వచ్చిన ఫలాన్ని ఒక సమచిత్తంతో మనం స్వీకరించగలుగుతామా ఎస్ సర్ నో ఎస్ ఇఫ్ యువర్ అటాచ్మెంట్ ఈజ్ నాట్ దే నో ఇఫ్ యు ఆర్ సీరియస్లీ అటాచ్డ్ అంటే అర్థం ఏమిటి ప్రత్యక్ష ఫలమైన కర్మల విషయంలో కూడా కర్మఫలాసక్తిని విడిచిపెట్టాలి అనే అభిప్రాయం ప్రత్యక్ష ఫలములో కూడా బస్సు ఎక్కుతారు ఆ బస్సు చెడిపోతుంది బస్సు చెడిపోతే మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మనం చాలా తీవ్రమైనటువంటి నిరాశకి చికాకుకి గురవుతాం ఎందువల్ల ఎందువల్లంటే ఈ బస్సు చెడిపోకుండా ఉంటే ఉండే ప్రత్యక్ష ఫలం అంటే ఏమిటి గమ్యాన్ని చేడిపోతాము చేరుకున్న అక్కడ మన కోసం ఎదురు ఎదురు చూస్తూ ఉంటుంది అది ప్రత్యక్ష ఫలం దీంట్లో పరోక్ష ఫలం ఏం కాదు ఈ ప్రత్యక్ష ఫలం నందు మనకి తీవ్రమైన ఆసక్తి ఉంటుంది ఆ ప్రత్యక్ష ఫలమునందు మనకి ఎంత దృఢమైన ఆసక్తి ఉంటే మనకి కలిగేటువంటి నిస్పృహ నిరాశ ఆ లెవెల్లో ఉంటాయి చాలా తీవ్రమైన ఆసక్తి ప్రత్యక్ష ఫలంలో ఉందనుకోండి వాటి ఆ ప్రత్యక్ష ఫలం భగ్గనమైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు అది హయ్యెస్ట్ నెగిటివ్ కాబట్టి ప్రత్యక్ష ఫలం విషయంలో కూడా తీవ్రమైన ఆసక్తి గీత మాట అలాగే పెట్టి లౌకిక జీవనంలో కూడా అది నష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు క్రికెట్ వన్ డే మ్యాచ్ ఆడుతున్నారనుకోండి ఫలం ప్రత్యక్షం కదా మనం ఇండియా నెగ్గాలి నెగ్గితే సంతోషించటం అది వేరే విషయం నెగ్గాల్సిన మాట నెగ్గితే సంతోషిస్తాం కానీ నెగ్గిన కారణంగా గుండె నొప్పి వచ్చేసి తట్టుకోలేక ప్రాణం పోయినంత అలాగే అయిపోయారు కొంతమంది ఓడిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది అంటే అర్థమేంటిది ఎక్స్ట్రీమ్స్కి మనం ఎక్స్ట్రీమిస్కి వెళ్ళాం మనం కొంచెం లెస్ ఇంటెన్స్లో అదే స్థితిలో మనం ఉంటాం ప్రత్యక్ష ఫలం మనకి లభిస్తే మనం చాలా ఉల్లాసంగా ముందుకెళ్తూ ఉంటాం అది ఎక్కడైనా ఆటంకం వస్తే మనం కంగారు పడిపోయి చికాకు పడిపోయి గురైపోయి స్ట్రెస్ పెరిచేసుకుని ఇలా ఉంటాం మనకి ఎక్కడ స్ట్రెస్ వచ్చినా ఆ స్ట్రెస్ అంతా కూడా కర్మఫల ఆసక్తి వల్లే వస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా మనం చేసి కర్మని మనం పూర్తిగా నిబద్ధతతో చేస్తూ ఉంటాము ఆ కర్మకు వచ్చే ప్రత్యక్ష ఫలం ఎలా ఉన్నా కొంచెం హెచ్చు తంగులుగా ఎలా ఉన్నప్పటికీ కూడా మనం సమచత్వంతో స్వీకరిస్తాము అది కర్మఫలం చెప్పే ఇంకా పరోక్ష ఫలం పరోక్షఫలం అంటే ఇప్పుడు రాజది అది వచ్చినప్పుడు ఈ కర్మకు ఆ ఫలం వచ్చిందని మీకు తెలియని తెలియదు దాని మీద ఆసక్తి పెట్టుకోవడం ఎందుకండి పరోక్షఫలం మీద సుపరాము ఆసక్తిని విడిచిపెట్టుతా అంటే ఎలాగా పరోక్ష ఫలమునందు ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసునండి యాంటిసిపేషన్ రూపంలో ఉంటుంది ఇది యాంటిసిపేట్ చేస్తూ ఉంటాడు పరోక్ష ఫలాన్ని